సుకుట భాగం చేసుకున్నామా పరిశుద్ర ప్రేమల దేవాకృపల తండ్రి దేవాయసు ప్రభా నీకే లెక్కలేని బంధనాలు కృతజ్ఞతాస్థుతులు వస్తున్న హళలి రజ పరిశుద్ర వర్వ శక్తి మంతుడ సర్వాధికారి నీకే నింధనాలు ప్రభా వేలాధితులతో కూడిన మహోన్నతమైన దేవా నీకే స్తోచ్రి దేవాయసు ప్రభా ఈ యొక్క సమయంలో ప్రభా నీ యొక్క సన్నిధిగా జరుగుతుండగా ప్రభా నీ యొక్క ప్రజెన్స్ మా మధ్యలో దించండి ప్రభా దేవాయచ అనేకే కృతజ్ఞతలు తండ్రి దేవాయచ ప్రభా ఈ యొక్క ప్రేర కొనసాగాల ప్రభా ముందుకు ఇంకా నడిపించుమని ప్రార్థనం తండీ ఇంకా మా ఆత్మలను బలపరచమని ప్రార్థ్యం తండ్రి దేవాయచ ప్రభ ఇంకా ఎంతమంది రాని రాని వాళ్ళున్నారు ప్రభా వాళ్ళని అందరినీ కూడా ప్రభా మీరు దేవ ప్రతి వారిని యొక్క కృపలో భద్రపరచుకోండి దేవాయచు ప్రభా దిన దినము ప్రభా నేను స్తుంచి ఆరాధించాలా ఇంకా మేము ఆత్మీయంగా బలపడాలి అనేక కొన్ని సత్యాన్ని ప్రకటింప చేయాలంటే ప్రభా नी वक्य मेम उ नी हस में मेम उ प्रभा दी वी सहवास में उभा मेम इंका बलपड़ता प्रभा कहते मैं मेरे मत सहायपनी प्रार्थित पिशुत्मक नये దేవ ప్రతి వారిని యొక్క కృపలు భద్రపరచుకోం ప్రభా దేవ మీరు మాత్రం మాట్లాడండి పాటల ద్వారా మీరు మహిమ పొందండి తండ్రి దేవా ఏచు ప్రభా యొక్క పరిశుద్ధాత్మ మాకు తోడై ఉండి నడిపిస్తారని ఆది అంతుమ ప్రభా మీదే వాయిస్తారని ఏచు క్రిస్తు నామంలో ప్రార్థిస్తాం తండ్రి నా మనసులో ఆశే న నీ పైనే నా ధ్యాసాఓ మేసయా నా మనసులో ఆశ నీవేనయా నీ పై నేనా ధ్యాసావో ఏసయ్యా కన్నులారా ప్రభు నిన్ను చూడాలని కన్నులారా ప్రభు నిన్ను చూడాలని బ్రతుకంతా సన్నిధిలో గడపాలని బ్రతుకంతా సన్నిధిలో గడపాలని నా మనసులో ఆశ నీవేనయా నీ పైనే నా ద్యాస ఓ ఎస మనసులో ఆశ నీవేనయా నీ పైనే నా ధ్యాస ఓ ఎసయా తే నెల Nima Talan Udhyan Inchalani Thenelakanna Thiyaganunna Nima Talan Udhyan Inchalani Rudayamu Pagili Manasuna Virigi Rudayamu Pagili Manasuna Virigi జీవన యాత్ర సాగించాలని జీవన యాత్ర సాగించాలని నసులో ఆశ నివేనయా నీ పై నా ధ్యాస ఓ ఎసయా నమనసులో ఆశ నివేనయా నీ నా ద్యాస ఓ ఎసయా కన్నులారా ప్రభు నిన్ను చూడాలని కన్నులారా ప్రభు నిన్ను చూడాలని మృతుకంతాని సన్నిధిలో గడపాలని మృతుకంతాని సన్నిధిలో గడపాలని నా మనస్సులో ఆశ నీవేనయ్యా నీ పై నా ధ్యాస ఓ మేసయా నా మనసులో ఆశ నీవేనయా నీపై నేనా ధ్యాస ఓ ఎస్త సంకటమైన సంబరమైన గనుడాన్నితో పాలించాలని సంకటమైనా సంబరమైన గనుడాతో పాలించాలని ఆశ్చర్యమైనా నీ కార్యాలు ఆశ్చర్యమైనా నీ కార్యాలు విసుక నిత్యం కొనసాగించాలని విసుక నిత్యం కొనసాగించాలని నా మనసులో ఆశ నివేనయ్యా నీ పై నేనా ద్యాస ఓ ఎసయా నా మనసులో ఆశ నీవేనయ్యా నీ పై నేనా ద్యాస ఓ మెసయ్యా కన్నులారా ప్రభు నిన్ను చూడాలని కన్నులారా ప్రభు నిన్ను చూడాలని మ్రతుకంతాని సన్నిధిలో గడపాలని మ్రతుకంతా సన్నిధిలో గడపాలని నా మనసులో ఆశ నీవేనయా నీ పై నా ద్యాస ఓ మెసయా నా మనసులో ఆశ నీవేనయా నీ పై నేనా ద్యాస ఓ మెసయా ైజ్ లోదర్ ఈ రోజు వాక్యమైనాక కొన్ని ప్రార్థనాంశాలు ఉన్నాయి ఆ ఒక్కొక్కరిగా చేసేటప్పుడు మీరు అందరూ జ్ఞాపకం ఉండి చేస్తారని చెప్తున్నాను కల్పనా సిస్టర్ అనే ఆమె వెంటిలేటర్ మీద ఉందంట ఆమెను దేవుడు స్వస్థపరచాలని ప్రార్థించండి అలాగే శ్రావణి సిస్టర్ అంట ఎవరో త్రీ డేస్ నుంచి ఆమె అనారోగ్యంతో జ్వరంతో బాధపడుతుంది కేబిపీఎం గ్రూప్ లో ఎవరో బ్రదర్ పెట్టారు ఆ శ్రావణి సిస్టర్ గురించి ప్రార్థించండి అలాగే రేణుకా సిస్టర్ కూడా దేవుడు మంచిగా ఆరోగ్యం ఇవ్వాల అనుకున్నాక బలహీనతల నుంచి సంపూర్ణంగా విడుదల పొందాలని అలాగే స్వరాజ్ మంచి ఉద్యోగం రావాలని ఇంకొక అంశం ఏంటంటే సుందర్రావు బ్రదర్ కూడా షుగర్ నుంచి స్వస్థ ఆయనకి ఫోర్ ఉందని చెప్పారు మా ఫాదర్ దేవుడు ఆయనను కూడా ముట్టి తాకి స్వస్థపరచాలని ఈ అంశాలన్నీ వాక్యమైనాక మీరు వ్యక్తిగత ఒక్కొక్కరిగా చేసేటప్పుడు జ్ఞాపకం ఉంచుకొని చేస్తారని ప్రభు పేరిట మనం చేసుకున్నాను మన మధ్యలో ఉన్న స్వరాజన్న ఒక పాట దేవుడి పాట పాడతారు తర్వాత మన మధ్యలో ఉన్న మనోజ్ బ్రదర్ మనకి దేవుని వాక్యాన్ని షేర్ చేసుకుంటారు నీవు తప్ప నాకి లోకంలో ఎవరు నారయ్యా నీకు తప్ప నాలో చోటే లేదయ్యా నీవు తప్ప నాకి ఎవరు నారయ్యా నీకు తప్పనలో ఎవరికి చోటే లేదయ్యా దావిదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతు వాడా నన్ను విడిచిపోకయా దావిదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతు వాడా నన్ను విడిచిపోకయా నీవు తప్పనకి లోకంలో ఎవరు నారయ్యా నీకు తప్పనలో ఎవరికి చోటే గుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా ముగవాడినయ్యా నా స్వరము వినవా గుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా ముగవాడినయ్యా నా స్వరమునీయవా కుంటివాడినయ్యా నా తోడు నడవవా కుంటివాడినయ్యా నా తోడు నడవవా దవిదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతువాడా విడిచి విడిచిపోకయా దవిదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేదు వాడా నన్ను విడిచిపోకయా నీవు పాకి లోకంలో ఎవరు నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికీ చోటే లేదయా లోకమ చూచి నన్ను ఏడిపించిన జాలితో నన్ను చేరదీసిన లోకమంతా చూచి నన్ను ఏడిపించిన జాలితో నన్ను చేరదీసిన ఒంటరి నయ్యా నా తోడు నిలువవా ఒంటరి నయ్యా నా తోడు నిలువవా దవిద్దు కుమారుడా నను దాటి దాటిపోకయా నగరే వాడా నన్ను విడిచిపోకయా దావిదు కుమారుడా నన్ను దాటిపోకయా నగరే తువాడా నన్ను విడిచిపోకయా నీవు తపనకి లోకంలో ఎవరు నారయ్యా నీకు తపనలో ఎవరికి చోటే లేదయా నా తల్లి నన్ను మరచిపోయినా న తల్లి నన్ను విడచిపోయినా నా తల్లి నన్ను మరచిపోయినా నీ నన్ను విడచిపోయినా తల్లిదండ్రి నీ వై నన్ను లాలించుమా తల్లిదండ్రి నీ వై లాలించుమా దావిదు కుమారుడా నన్ను దాటిపో కయ్యా నరేదు వాడా విడిచిపోకయా దవిదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతువాడా నన్ను విడిచిపోకయా నీవు తప్పనకి లోకంలో ఎవరు నారయ్యా నీకు తపనలో ఎవరికి చోటే లేదయా నీవు తప్ప నాకి లోకంలో ఎవరు నారయ్యా నీకు తప్పనలు ఎవరికీ చోటే లేదయా దవిదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతు వాడా నన్ను విడిచిపోకయా దవిదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతు వాడా నన్ను విడిచిపోకయా ్రదర్ హాలియా థ్యాంక్ యూ అన్న ప్రైజ్ లాడ్ అన్న మనోజ్ బ్రదర్ ప్రైజ్ లాడ్ బ్రదర్ వాక్యం షేర్ చేసుకోండి బ్రదర్ కురించి రాని ప్రిక బ్రదర్ మొదటి అధ్యాయమా రెండు అధ్యాయం బ్రదర్ ముదటి అధ్యాయం గురించి మొదటి చేద్దాం పోర్ బ్రదర్ ప్రేర్ చేసుకున్నాం ఫస్ట్ చూద్దాం ఇస్తూ ప్రభా నాదివాక్యం వెళ్తుంది మీరు ఏ మంది మాట్లాడండి మీరు ఉన్న టైట్ అదే మాటలు పెట్టి జ్ఞానం పెట్టి పరిస్థితి ఆత్మ ధర సహాయం చేయండి ధ్యానం చేసుకుంటే ప్రభావ మీరు మాకు సహాయకుండి నడిపి ప్రతి ఆటగాలు కొట్టి ఏమన్నా తీసుకున్నాడుతో మీరు చదువు బ్రదర్ ఒకట మూడు చదువు బ్రదర్ ఓకే బ్రదర్ కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయినా ఏస్తూ చేస్తూ తండ్రినైనా దేవుడు స్థుతింపబడును దాకా కొనం చూసిన వరకు మన పాలు భక్తులు కొన్ని విషయం దేవుడి విషయాన్ని చెప్తున్నాడు ఏమంటున్నాను కనికరము చూపు తండ్రి మన దేవుడు ఎంటుండ ఆయన కనికరం ఉన్నట అలలియ దేవుడు ఏమంటాడు తండ్రి కానికరం తండ్రి ఇంకేముంటాడు సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు అలలి సమస్తమైన ఆదరణ అనించి దేవుడు ఆదరణ అంటే దేవుడే కదా పరిశుభాత్మ ఆదరణ అలా ఇంకేమంటాడు ఇక్కడ మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రినైనా దేవుడు స్థుతింపబడును కాక హర్ అలుయ్య మన ప్రభు పత్తి విఫుతింపబడును కాక హర్ వాళ్ళు ఎప్పుడు ఆయన స్థుతుల మీద ఆస్తులే ఉన్నాడు కనుక దూతంతో పొగిన దేవుడు కనుక ఆయన స్థుతుల మీద ఆశ ఆస్తులు కానీ స్థుతింబడు కాక అని చెప్తున్నాడు ఎప్పుడు మనకు దేవుని శృతించాలని ఇంకొకసారి మన కోదం తీరాని పత్రి కాకో ఇప్పుడు మళ్ళీ లీడర్ రాస్తుంది ఇంకా ఏముంటుంది ఇంకా దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుతున్నాడు ఇక్కడ చెప్తుడు దేవుడు ఏ ఆదరణ నుంచి మమ్మల్ని ఆదరిస్తున్నారు ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనాను ఆదరించుటకు అలలియ ఎట్టి శ్రమంలో ఉన్న వారిను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు అలా ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుతున్నాడు అంటే దేవుడు ఏం చేస్తున్న ఆత్మకు మించి ఆయన ఆదరిస్తున్నాడు చెప్తూ ఎట్టి శ్రమ అయినా గాను ఆ ఆయన ఆదరణిస్తున్నాడు అంటే దేవుని ఆత్మ మనలో కుమిరిపు భర్తుడు మనకు ఆదరణ కలుగుతుంది ఆదరణ కర్త ఆయనని కనుక ఆదరిస్తుంది అలా ఏమంటాడు ఈ శ్రమలో మనం ఆదరించాలా అలాంటి దేవుని ఒక శ్రమలు పొంది శిల్వా మోపుతుంటే ఇతరుకు మనం ఆదరించాలి కోరిది శ్రమంలో పావులు ఒకసారి జ్ఞాపం చేస్తున్నాం ఇంకేమంటాడు క్రీస్తు యొక్క శ్రమలు క్రీస్తు శ్రమలు మా ఎందు ఎలాగూ విస్తరించి చున్నా చున్నావు అలా సేవ చేస్తుంటే మనం ఏం చేస్తాం స్థమలు ఇస్తరిపోతుందంట తీసుకు స్టమలు మా ఆయన్ను ఎంత ఇస్తుంది కనుక అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ మాకు విస్తరించుతున్నది అలా లియ స్టమలు విసురుస్తున్నాయి ఆదరణవి విస్తరించనీ పౌలు చెప్తున్నాడు అలా లియ చూడండి పౌలుశ్రీలు వాళ్ళు ఏం చేయలే ఏం చేసిండ్రు ఒక చిన్నదాన్ని విడుదలస్తే వాళ్ళకి ఏం దొరికింది నింద శ్రమ దొరికింది కదా పౌలుశ్రీలు స్ట్రమంలో పోయినాక ఆ శ్రమంలో ఏం చేస్తుంటారు వాళ్ళకు ఆదరణ ఉన్నది ఆ రాత్రి వేళ అర్ధరాత్రి ఏం చేస్తుంటారు తీర్థన పాఠాలు పారుతుంటే ఏం చేసింది వాళ్ళకి విడుదల దొరికింది ఆదరణ ఉన్నది అలా లే మనం తీసుకుతాం మనం ఈ శ్రమంలో మనం పోతాం ఉంటే అనేక శ్రమాలు కలిగి కానీ దానికన్నా మనకు ఆదరణ ఉంటది ఆ ప్రభు వల్ల కలిగితే నీ పౌలు భక్తుడు ఇక్కడ చెప్తున్నాం ఇంకేమంటాడు మేము శ్రమ పొందినను మేము శ్రమ ఆదరణ కొరకును మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము? అలా మీకు మీ ఆదరణ దొరకాలా రక్షణ పొందాలా అలా మీకోసమే ప్రయాస ప్రభు ఎట్లా సరువుల ఎట్లా ప్రయాసూడకుడు వచ్చి అలా మేము ఎట్లనే ప్రయాస భర్తమని ఇలా పౌరు హక్కులు చెప్తున్నాము మేము ఆదరణ పొందినను మేము ఆదరణ పొందినమును మీ ఆదరణ కొరకై పొందుదుము అలా మీకు మీ ఆదరణ కొరకు పొందను అలా మనం మేము చేస్తున్నా అనేక వ్యవస్థ ఏం చేస్తున్నాం మనం ఎలా ఈ ఆదరణ ఇతర జీవితంలో మనం తీసుకొని పోవాలిగా ఈ ఆదరణ మేము కూడా పొందుతున్నది ఈ ఆదరణ మేము కూడా ఆ శ్రమలను ఓపికతో సహించుటకు అలా ఇది ఉండాల ఆ శ్రమల్లో ఏముండాలా ఓపిక ఉండాలా ఆ శ్రమంలో ఏముండాలా ఓపిక ఉండాలి అక్కడ చూపించిన ఓపిక ఇస్తే ప్రపంచం చూసిన ఓపిక మనకుండాల శ్రమంలో ఓపిక చూపిస్తూ ఇంకేమంటుడు ఓపికతో సహించుటకు కార్య సాధకమై ఉన్నది ఓపిక సహంతో కార్యసిద్ధి కారిక ఉన్నది మన ఓపిక కార్యశిధి మన జీవితంలో జరగాల అలలియా ఇంకేమంటుడు మీరు శ్రమలలో ఎలాగో పాలివారై ఉన్నారు అలలియా మన మీరు శ్రమలో పాలివారు ఎన్నో అలాగే ఆదరణలోనూ పాలివారు ఉన్నాయారని పెరుగుతున్నాడు అదన్న మీ క్షమలు పొందుతున్నా మీకువి ఆదరణ ఉంది అలా మేము ఎట్లా ఉన్నామో మీకువి అట్టనే ఉంది అని ఇక్కడ పౌలు భక్తులు ఇక్కడ తెలియతుంది ఇంకా ఇంకేమంటాడు ఇక్కడ కనుక మిమ్మల్ని గురించిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది అలా మిమ్మ గురించిన నిరీక్షణ మాకు స్థిరమైంది అలా లియా మిమ్మరి గురించి గురించి నిరీక్షణ మాకు స్థిరం మనం మీ చెప్పాలా తనకు అలా ఇంకేమంటాడు ఇక్కడ సహోదరులారా సహోదరులారా ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి అక్కడ సాక్ష్యం చెప్తు ఇక్కడ ఆసియాలో ఏం జరిగింది ఆ శ్రమ నుంచి అక్కడ వివరించి అక్కడ చెప్తుండడు పౌల భక్తి కొరించి మీకు తెలియకుండాట మాకు ఇష్టము మీ తెలియకుండా మాకు ఇష్టం మనం మీ శ్రమంలో పోయి సాక్ష్యంగా ఉంటుండే వాళ్ళకు ఎంతగా విశ్వాసం వస్తుంది వాళ్ళు ఏం చేస్తారు అరే ప్రభు మాకు తోడున్న వాళ్ళకు మీకు ధర్మం వస్తుంది అదేమ అదేదనగా మేము బ్రతుకుదమును నమ్మకము లేక ఉండినట్లుగా అలా ఎంత శ్రమలంట ఎంత మన ఎంత శ్రమ చుట్టుకున్నంట బ్రతిక బ్రతికిన లేదని నమ్మకం లేదు అంతగా మాకు శ్రమలు తట్టునాయి కనుక మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతుంది మా శక్తికి కొంచిన ఎక్కువ భారం మేము కుంగిపోతున్నా అదే శ్రమను మేము కుంగిపోయినాం అప్పుడు సేవ చేసుకుంది ఒక ఎంతగా కుణిగిపోయినాం అంటే మేము బతలేమని మాకు ఆశవి లేదని ఇక్కడ పౌరు భక్తుడు చెప్తున్నాడు మరియు మృతులను లేపు దేవుని ఎందే గాని మృతులను దేవుని అందే గాని మా ఎందే మేము నమ్మిక ఇంచకుండానట్లు అలా మా ఎందు నమ్మక ఉంచలేదు కనుక మరణమగుదమని నిశ్చయముగా మా మట్టుకు మాకు కలిగి ఉండెను అలా అయితే బతితే క్రీసే స్థావరితే ఏసు పురోషన్ అది నమ్మకం ఉందని పావులు భక్తుడిగా చెబుతున్నాడు ఆయన అంటే గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించను అలా ఏముందంట శ్రమ ఎట్టుండ మరణంలో చుట్టుకొని ఆ దాని నుంచి మాకు తప్పించుండు దేవుడు అని ఇక్కడ పావులు భక్తుడు ఇక ముందుకును తప్పించును ఇంత ముందుకును మమ్ముని తప్పించును అసలు శ్రమంలో నీ విశ్వాసం అధికం అవుతుంది శ్రమ చూడాలా అలా శ్రమల్లో పోతుంటే ఇంత ముందుకు ఏమవుతుంది ఈ శ్రమలు చెల్లరని కనుక ఇంత ముందు దేవుళ్ళని విజయమిస్తానని మనం అక్కడ చెప్పాలా అలా సార్థం పంచుకోవాలా ఇక్కడ ఇక్కడ చూస్తాం ప్రేరం ప్రేరం చూడు బ్రదర్ ఇక్కడనే ఓకే బ్రదర్ కావున నేను ఇలాగ ఉద్దేశించి కావున నేను ఇద్దరు ఉద్దేశించి చెప్పల చిత్తనుడుగా నడుచుకుంటున్నా నడుచుకుంటున్నా అవును అవును అవునని చెప్పుచు కాదు కాదునన్నట్టు ప్రవర్తింపవలనని నా యోచనలు శరీరానుసారముగా యోచించుతున్నానా దేవుడు నమ్మదగిన వాడు కనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదునట్టుగా ఉండలేదు అవునుంటే అవునే చెప్తామని చెప్తుంది ఇక్కడ మా చేత అనగా నా చేతను సిల్వను చేతను తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు ఏసు క్రీస్తు అవునని చెప్పి కాదన్ను వాడై ఉండలేదు గాని ఆయన అవునను వాడై ఉన్నాడు ఇక దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్ని క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవుని దేవునికి వాగ్దానం మనకు ఉన్న ఇక్కడ చూస్తే గరితంగా చెప్తున్నా ఈ వాగ్దానంలో మన అన్ని ఉన్నాయని చెప్తున్నాం కానీ ఇక్కడ చూస్తే వాగ్దానం చేస్తుంది తన మానవ తరం బట్టి రాసి మనం చూస్తే థర్టీ ఆచరించి వాగ్దానించి వాళ్ళ పంపిస్తారు అది మీకు ఉన్న వాగ్దానం బైబుల్ ఉన్న వాగ్దానం మీదే కదా వాళ్ళు అట్లా చెప్పతే చెప్పకుండా ఏం చేస్తుంట వాగ్దానాన్ని థర్టీ ఫస్ట్ ఇచ్చి ఆచరించి ఒక సొంత జ్ఞానం నుంచి ప్రజలకు వాళ్ళు చేస్తున్నారు గొప్ప అలలియ ఇక్కడ చూస్తే మనకు చెప్పాలా ఇక్కడ పౌరు భక్తులు ఇక్కడ చెప్తున్న కోరం తీగ్దానం మీదే అలలుయ్య ఇంకేమంటాడు మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వల్ల ఉన్నవి అలా దేవునికి మహిమ కలిగిన ఈ వాక్యం నాకు వింటారుతనే ఒక వాక్యం మనం అందరూ సేవ చేస్తున్న ఎట్లా సేవ చేస్తున్నావు ఒకసారి కొనంతిరాని పత్రిక జాన్ పత్రిక జుడు బస్ వార్త జాన్ ఫిఫ్టీన్ లో ఎయిట్ జుడు ఫిఫ్టీన్ లో ఎయిట్ ఫిఫ్టీన్ చాప్టర్ ఎయిట్ మీరు మీరు బహుగా వలన నా తండ్రి మహిమ పరచబడును హిందు వలన శిష్యులవుదురు అలాదిగా శిష్యులు ఎవరంట అలాదిగా అనేక ఫలాలు దేవుని దగ్గర తీసుకో రక్షణ వాళ్ళని చెప్పుకుంటే వాళ్ళు బావుగా పరిచయం అప్పుడు నాకు శిష్యులు అవుతారని ఎప్పుడు ప్రభు సేవలు చెప్తున్నాడు శిష్యులకు నేను పోతా ఒక ఆదరణ కర్ప పంపిస్తా దాని ముందు ఏం చేయాలి మీరు ఆ వాగ్దానం తల్లి వాగ్దానం కనిపెట్టుకొని వాళ్ళు ఏం చేసిండు దేవుని ఒక శక్తి పోగొట్టుకొని ఏం చేతి బుద్ధి అంతా వాళ్ళు చాక్తి అంటే అందరు దేవుని ప్రాణిక నెరవేర్స్తాను దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ శిష్యులకి చెప్పిను కనుక మనకు చెప్పిన కనుక ఏం చేయాలా మనం ఆ ప్రాణిక అంటే ఏంది దేవుని ఒక స్వార్త దేవుని చిత్తమే చేసినా ఆయన చిత్తం కనుక కనుక ఈ చిత్రం చేరుకోకుండా ఏం చేస్తున్నారు వాళ్ళ మానవతనం నుంచి విధులు చేసి వాళ్ళు అడగేసి దేవుని ఆత్మీయ ఎదురు లేకుండా అక్కడనే వాలకు ఆపేస్తున్నారు అలా పౌరులు ఎట్లా దేవుని యొక్క కొరంత సమయంలో బలపడుతున్నారు క్షమలో గొప్ప జనం పోదును కనుక మనం భయపడతారా భయపడకి దేవుని ఆదరణంలో ఆదరణ అవుతుంది మీకు అవన్నీ దూరంగా మనం చెప్పి ఈ వాక్యం చెప్తుండే వాళ్ళకు విశ్వాసం వస్తుంది నమ్మకం వస్తుంది దేవుని కోసం నిలబడతారు దేవుడు చిన్న వాక్యం తీసుకున్నాకపోతారు ్రదర్ ప్రార్థనాశంలో వచ్చి శ్రావణి సిస్టర్ అనే అమ్మ జ్వరంతో బాధపడుతుంది మూడు దినాల నుంచి ఆమెకు స్వస్థత కలగాలి అలాగే కల్పనా సిస్టర్ అనే అమ్మ వెంటిలేటర్ మీద ఉందంట దేవుడు ఆమెను స్వస్థపరచాలి సుందర్వ బ్రదర్ డయాబెటీస్ నుంచి స్వస్థత కలగాలి రేణుకా సిస్టర్ కూడా మంచి ఆరోగ్యం ఉండాలా బలహీనతలు అన్ని స్వరాజ్ బ్రదర్ మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని ఒక్కొక్కరిగా ప్రార్థించి ఇవి కూడా మీరు జ్ఞాపం చేసుకుంటారని ప్రభు పేరట మనం చేసుకుంటున్నాం ఒక్కొక్కరిగా ప్రార్థించి ప్రభా బ్రాహ్మ సాగరుడు దీవానికి స్తోతం ఇంతవరకు నడిపించు నా స్తోతం పౌలకు ఆత్మ నడిపించింది నా ఆత్మ ప్రభు మాకు మీ ఎదుగుదరించింది ఎభా నా దీవానికి స్తోతం చేశాం భయంకరం తమకాలం దుర్దినాల్లో ఉన్నాం ఎంతో ప్రభా నా దీవానికి స్తోతం సుందరబోళ ముట్టం తాకని షుగర్ కంట్రోల్ తీసుకున్నాను ఉదయం ఆత్మశలం స్వస్థపరచండి హనువుగా ఆత్మని తిరగండి ప్రశుద్ధాత్మ కుమని నీ కొంచెం సిద్ధపడాలా అలా విడిపించమని ప్రార్థన శ్రావణి ముట్టని తాకండి సంపూర్ణ ఏం ప్రాబ్లం మీకు తెలిసిదేవా ప్రార్థించే మా వంతు దేవుడు మీరు కనుక ఆమె శలంలో ఎక్కడ ఆరోగ్యం ఎక్కడ జీవం పోవాలా నీ వెనుగుపోవాలా స్వస్థత ఉండాలా మీరే కార్యం చేయండి అలాగే అనా దీవానికి ఆ కుటుంబం విపరమ రక్షణ పొందాలా నా దీవానికి కార్యం చేయండి అలాగే అసరాజ్ బ్రో వ్యాప్తం చేసుకుని అంచన్య వాక్యంలో ఎదగాల సేవలు వాడబడాలా ముఖ్యం ప్రభా అడుగుతే ఇస్తాను ప్రభా జాబ్ యొక్క ఉంది జాబ్ దైచని దానిలో మీ ఆదరణ మీ నడిపింపు అక్కడ జాబ్ చేసి గొప్ప శాఖలు మాకు తీసుకెళ్ళండి నాదిగా తాకి ఆత్మ యొక్క వరం దాని ఆత్మ వరాలతో జ్ఞానంతో ని ప్రతి బలంతి తీసి ఆకలి కలిగే చేయండి అలా దృష్టిని గద్దించి విడిపించి అన్ని వాళ్ళలో ప్రభా జీవ జలతో చేసి పచ్చి జగన్ నుంచి షాక్ చే ఉండడం సాయం చేసి ఆమె ఉదయం తీర్చి మరి ఇస్తున్నప్పుడు రాష్ట్రం అమీన్ అమీన్ పరిశుద్ధ ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరిలోకపు తండ్రి ఈ పాదాలకు వందనాలు ప్రభావ ఈవత్యకాలం నుంచి ఇప్పటి కాచి కాపాడడానికి వందనాలు తండ్రి ఇంతవరకు మిమ్మల్ని సజీవులుగా ఉంచి ప్రభావ ఈ రాత్రి కాల సమయంలో నీ బిడుగుతో చేరి ఈ రీతిగా స్తుంచడానికి ఆరాధించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు కృతజ్ఞత అస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ ఇదిగో తండ్రి ఈ రాత్రికాల సమయంలో మీ వాక్యం ద్వారా మాత్రం మాట్లాడడానికి వందనాలు ప్రభావ అపో తన తండ్రి తన జీవితంలో కలిగినటువంటి అనుభవాలు ప్రభావ మీరు మా ముందుకు తీసుకొచ్చినందుకు వందనాలు ప్రభా నా తండ్రి ఆయన ఆదరిస్తూ వచ్చారు బలపరుస్తూ వచ్చారు తండ్రి ఆ ప్రభా జీవి జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు అద్భుతాలు మీరు చేయిస్తూ వచ్చారు ప్రభా నా తండ్రి నేను ఆయన జీవితాన్ని ప్రభావ మాకు మాదిరిగా ఉంచారు తండ్రి మేము కూడా తండ్రి మా సేవలో ఆయన మా పరిచయంలో మా క్రైస్తవ జీవితంలో ప్రభావం ఎలా ఉండాలో మీరు మాకు బోధిస్తూ వచ్చినందుకు వందనాలు తండ్రి నా ప్రభా మీకే వందనాలు కృతజ్ఞతాస్తలు స్తోత్రం చెల్లిస్తూ ఉన్న తండ్రి అయినా నిన్న వాక్యం ప్రకారంగా మేము జీవించాలా మీరే కనుకరించండి కృపద ఇచ్చేయండి ఆ పుస్తకంలో పౌలు వలే నా ప్రభావ నా తండ్రి ఆ ప్రభా ఎట్టి ఎన్ని శ్రమలు ఉన్నాను ఎన్ని బాధలు ఎదుగులు ఉన్నాను ప్రభ నా తండ్రి నిన్ను శృతిస్తూ ఆరాధిస్తూ నిన్ను గనపరుస్తూ నీ పరిచయం చేయడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి అదే రీతిగా ప్రభా మీ బట్టి ప్రార్థించే కృప నచ్చిన వందనాలు ఆ ప్రభ శ్రావణ సిస్టర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభ జన్మ జన్మం నుంచి ప్రభ యేశ్రీస్తు నామంలో సంపూర్ణ స్వస్థ విడుదలు అనుగ్రహించండి మీరే ప్రతి అయ్యి వాన్ని ముట్టి తాకి సంపూర్ణంగా స్వస్థపరిచి మీ నామానికి మైముకరంగా మీ సాక్షిగా అదే రీతిగా నా తండ్రి నాయన ప్రభ సుందరరావు ఏదైనా మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభావ అనుకున్నటువంటి షుగర్ నుంచి విడిపించండి నా ప్రభావ తాగుడి నుంచి విడిపించండి హరికాలు మొదలుకొని నడినెత్తి వరకు తండ్రి మీరు సంపూర్ణంగా ముట్టి తాకి స్వస్థపరచండి మీరే మీ నామానికి మహిమ ఉందమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవతి దేవారాయణ కాంటిని మీరు ముట్టండి ప్రభ లేదాన్ని మీరే తాకండి ప్రభావ హరికాలు మొదలుకొని నడినెత్తి వరకు సంపూర్ణంగా స్వస్థపరచండి మీ శక్తితో మీ బలంతో నింపండి ప్రతి బలహీనతలోని ప్రభావ బలాన్ని ప్రసాదించండి లేదా మీ నామానికి మహిమకరంగా మీ ఆత్మతోనైనా పరిచయం చేయడానికి సహాయించండి ప్రభావి సాక్షి నిలబడ్డానికి కృప చూపండి తండ్రి లహీనతను తొలగించుకొని ప్రార్థిస్తూ కుటుంబంలో మీ పరులతో శాంతి సమాధానాన్ని అనుగ్రహించుకొని ప్రార్థిస్తూ దేవత దేవాణ ప్రభావం అదే రీతిగా స్వరాజనను బట్టి కూడా ప్రార్థిస్తున్నదండి స్వరాజన్లను మీరు జ్ఞాపకం చేసుకోనండి ఆ ప్రభ అన్న ఉద్యోగం విషయమై తండ్రి పాదాల చింత మొరపెడుతున్నాం సహాయం చేయండి సమస్తం ఎరిగిన దేవుడవు ప్రభ సమస్తము జరిగించగల దేవుడు ప్రభా మీరే కార్యం జరిగించండి ప్రభా ఆ తండ్రి నైనా ఉద్యోగాన్ని కొన్ని ఆటంకాలు తొలగించండి మీరే శ్రేష్టమైన ఉద్యోగాన్ని అనుగ్రహించండి ప్రభ కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు ఎరుకులు ఉన్నాయి మీరు జ్ఞాపకం చేసుకునండి మీరే కార్యం జరిగించమని ఆ ప్రభావ మీ నామానికి మహిమకరంగా మీ సాక్షి ఉన్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి నేను ఏ ఒక్కరితలున్నాయో అవసరతలున్నాయి ఎరిగిన దేవుడవు మీ మహిమేశ్వరంలో ప్రతీది తీర్చుకొని ప్రార్థిస్తున్నాం ప్రభా అదే రీతి కల్పనా సిస్టర్ అవును మొత్తం చేసుకోనండి ఆ కల్పనా సిస్టర్ ప్రభావ నా తండ్రి వెంటిలేటర్ మీద తండ్రి ఎంతో ప్రాణాపాయ స్థితిలో నా ప్రభావం ఉంటుందిగా ప్రభావ మీరే తండ్రి ఆ కలవరిశీలలో మీరు పొందిన గాయాల్లోనే స్వస్తుంది ప్రభ మీరే దేవ నా తండ్రి మీ గాయపండ హస్తంతో కల్పన శిష్టం ముట్టండి తాకండి నా ప్రభ ఎంతటి అనారోగ్యమైన ప్రభ మీ ముందు నీకు అసాధ్యమైంది కాదు తండ్రి కాబట్టి ప్రభ మీరే ముట్టండి తాకండి నా ప్రభ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను తండ్రి యేసుక్రీస్తు నామములు ప్రతి అనారోగ్యాన్ని దూరపరచండి మీ నామానికి మహిమకరంగా మీ సాక్షి నిలబెట్టండి ప్రభా నా తండ్రి నేను మీ నాన్న మీ చిత్తాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాను గొప్ప దేవా మీరే నా ప్రభా ఆ బిడ్డ తండ్రి మీ నామానికి మహిమకరంగా నిలబడాలా మీ సాక్షి నిలబడాలా గొప్ప అద్భుతం తండ్రి నేను మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం కుటుంబంలో మీ పర్లకపు శాంతి సమాధానం దయచేయండి ట్రీట్మెంట్ కావాల్సిన ప్రతి అవసరం ఆ కరతను మీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభావ డాక్టర్లకు తండ్రి మంచి జ్ఞానం నా ప్రభావ నా తండ్రి మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి మీరు కృపచూపమని ప్రార్థిస్తుంది దేవాయి రాత్రి కాల సమయంలో నేను మీరు చేసిన మేలుకై వందనాలు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ పేర్లో పాల్గొన్న ప్రతి ప్రదర్శన శిష్యుత్ జ్ఞాపకం చేసుకోండి ప్రతి కుటుంబంలో మీ పర్లకపు శాంతి సమాధానం దయచేయండి ప్రతి ఒక్కరు ప్రభావ మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులుగా ఉండడానికి కృపచూపమని అంతం వరకు నా తండ్రి నేను మకస్తులుగా జీవించడానికి సహాయం చేయమని ఆయన ఇంతవరకు నైనా మీరు తోడుగా ఉండి మీ వాక్యం ద్వారా మాట్లాడుతూ బలపరుస్తూ వచ్చిన విధానం కొరకై వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మహాగనుడ కృపాసత సంపూన్నుడ జీవం కలిగిన తండ్రి జీవాధిపతి అయిన రక్షకుడ విమోచకుడ మా నీతికి ఆధారమవు తండ్రి ఇస్రాయేలీల తండ్రి నీకు వందనాలు ఆయన అంతరంగమందు మమ్మల్ని ఈదులు గాను ఇస్రాయేలీలు గాను నీ రాజ్యానికి హక్కుదారులు గాను వారసులుగా చేర్చుకున్న ప్రేమ స్వరూపి ప్రేమా కరుణ సంపన్నుడ దాక్షిణ్యుడా నీకు వందనాలు కృతజ్ఞతలు ప్రభ నీకు స్తోత్రములు తండ్రి ఈ దినమంతా నీ సహాయం చేత మమ్మల్ని నడిపించి ప్రతి విషయం మీరు మాకు సహకారిగా ఉంటూ ప్రభ మమ్మల్ని గెలిపించి ఈ దినం మమ్మల్ని సజీవ సాక్షిలో నిలబెట్టుకొని ప్రభ ఈ రాత్రికాల సమయమందు ఈ రీతిగా మీ ప్రియులతో కలిసి ప్రభ నీ సన్నిధిలో మమ్మల్ని ఉంచినందుకు నేను స్థుతించి ఆరాధించలాగన నీ స్వరం వినులాగన మాకు కల్పించిన ఈ అవకాశమును బట్టి ధన్యతను బట్టి నీ కృపను బట్టి నీకెంతగానో నా హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ప్రభు ఏసయ్య నీకే యువేగములకు కలుగును గాక అలే తండ్రి నీ వాక్యంధారా మాతో మాట్లాడినావు ప్రభ నాయన ఆ అపొస్తలు అపస్తులు ప్రభా పావులు కానీ వాళ్ళందరూ ఏ రీతిగా ప్రభా పరిచర్లో వెళ్తే వాళ్ళకి ఎదురైన శ్రమంలో ప్రభావ ఆ శ్రమలు వాళ్ళకి ఎలాగో విస్తరించిన్నాయో అలాగే నీ ఆదరణ విస్తరించిందన్నావు ప్రభా కాబట్టి లోకంలో మీకు శ్రమ కలుగుతుంది ఆయనను ధైర్యము తెచ్చుకొని నేను లోకమును జయించి ఉన్నానన్నావు తండ్రి కాబట్టి వాళ్ళు జయించిన వారై నాయన ఆ పరలోక రాజ్యంలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్తంభం నీ ఆలయంలో ఉన్నారు ప్రభా నీ సింహాసనాలు ఎదుట వాళ్ళు నిలబడ్డారు ప్రభ అలాగా మేము కూడా ప్రభ జయించిన వారమై ప్రభ అలా ఉండాల కాబట్టి ప్రభువే మాకు సహాయకుడు నమ్మదగిన వాడు సమస్త పరిస్థితుల నుంచి దుర్నీతి నుండి మమ్మల్ని కాపాడే దేవుడు నువ్వే కాబట్టి ప్రభ నాయన మాకు ఆదరణ నీలోనే ఉంది సంతోషము నీలోనే ఉంది సమాధానం నీలోనే ఉంది నాయన మాకు ప్రేమ కూడా నీలోనే ఉంది ప్రభ నువ్వు మాలో ఉంటే మాకు సమస్తం ఉన్నట్టే ప్రభా అలా నీ ప్రేమలో మేము పరిపూర్ణత చెందలాగున నీ వాక్యాన్ని విని కైకొని మేము నడుచుకోలాగునా సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అపస్తుడైన పౌలు ఎట్లయితే పరిచర్యలో ప్రభా వాళ్ళు స్వార్థ పరిచర్ చేసినరో వాళ్ళు ఎట్లయితే ప్రభా సంఘం నాయనని కట్టినరో ప్రభా నీ సంఘాన్ని ప్రభా అదే రీతిగా అదే ప్రయాసంతో ఈ లోకంలో కూడా తండ్రి మా పిలుపును మా ఏర్పాటును మేము నిశ్చయం చేసుకొని మేము ముందుకు నడుచుకోలాగునా సహాయపడమని మీరు బహుగా ఫలించట వలనే నా శిష్యులగుతురని నువ్వు చెప్పినావు కాబట్టి ప్రభా మేము ఫలించాలంటే ఆశీర్వాదం మీనించి కలగాల ప్రభ సహాయకుడు నువ్వే నడిపించే దేవుడవు నువ్వే నమ్మదగిన నువ్వే ప్రభా కాబట్టి మీరే నాయన మమ్మల్ని ఏ రీతిగా మా పరిచర్య విషయంలో ముందుకెళ్ళాలా ఏ రీతిగా ఈ లోకంలో మీ కొరకు సాక్షులుగా మేము జీవించాలా ఎలా నాయనా నీ సిలువ ఎత్తుకొని నిన్ను వెంబడించాలో ప్రభా మీరే మాకు మార్గము త్రోవ చూపించి ఆ మార్గంలో ఆ త్రోవలో నీ ఆలోచనల ప్రకారంగా నీ తలంపుల ప్రకారంగా నీ హృదయానుసారంగా నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించి నాయన మమ్మల్ని గెలిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ వాక్య నా జీవితం మీకు అంగీకారంగా లేకుంటే నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రభా శ్రావణి సిస్టర్ గురించి ప్రార్థిస్తుండగా ప్రభాణ ఆయన ఆ బిడ్డ ఎత్తగానో ప్రభా మూడు దినముల నుంచి ప్రభాణ ఆయన జ్వరంతో ఆయన జలుబుతో దగ్గుతో అనారోగ్యంతో బాధపడుతుంది ప్రభ నాయన మీరే ఆమెని ముట్టి తాకి స్వస్థపరచమని ఏ సుక్రీస్తు నామంలో తండ్రి నాయన నీ స్వస్థత ఆమె కలుగును గాక ప్రభ మీరే ప్రభ ఆమెకున్న ప్రతి బలహీనతల నుంచి ఆ పాపను విడిపించి ప్రభ మీ కొరకు సాక్షులుగా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం కుటుంబాన్ని కూడా మీరు ధైర్యపరచండి విశ్వాసంలో బలపరచండి మీలో స్థిరపరచండి ప్రభ నాయన తండ్రి మీరే ఆ కుటుంబానికి తోడుగా ఉండి ఆదరణ ఓదార్పు ధైర్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభ అలాగే రేణుకా సిస్టర్ని కూడా మీరు ముట్టి తాకి స్వస్థపరచండి ప్రభ శరీరంలో ఉన్న ప్రతి బలహీనత నుంచి విడిపించి మీ సంపూర్ణ స్వస్థత ప్రభ ఏసుక్రీస్తు నామంలో కలుగును కాక ప్రభ నాయన మీరే సిస్టర్ ని నూతనంగా అభిషేకించి ప్రభ నాయన నాయన ప్రభ సిస్టర్ ని కూడా ప్రభ మీ కొరకు ఒక బలమైన సాధనము పాత్రగా మీరు వాడుకొని అనేకులు సిస్టర్ ద్వారా ప్రభ రక్షణ పొందులాగునా మారు మనసు సహాయపడమని ఆ రీతిగా ఆమె పట్ల మీ మార్గము త్రోభ సరళం చేయమని కుటుంబంలో కూడా మీ పర్లోకపు శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించమని వాళ్ళకున్న ప్రతి అవసతుల మేన క్రీస్తు మహిమ ఐశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అలాగే స్వరాజ్ అన్న గురించి ప్రార్థిస్తుండగా ప్రభా నాయన అన్న ఎన్నో ప్రయత్నాలు చేస్తుండడు ప్రభా కానీ మీ చిత్తము నాయన మా ఆలోచన ఉండదు కదాగా ప్రభా కాబట్టి అన్న పట్ల నాయన మీరు ఏ ఆలోచన కలిగి ఉన్నారో ఏ తలంపులు కలిగి ఉన్నారో ప్రభ మీ ఆలోచనలు తలంపులు ప్రభ అవి శ్రేష్టమైనవి అమూల్యమైనవి ప్రభ కాబట్టి అన్న ఎంతగానో నిరీక్షణ కలిగి మీ అందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి ప్రభా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు ప్రభా నాయన అన్నకి మీ చిత్త మంచి శ్రేష్టమైన ఉద్యోగం అనుగ్రహించి మీ కొరకు సాక్షిగా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబాన్ని ఆర్థికంగా మీరు మెరుగుపరచండి వాళ్ళకు కావాల్సిన ప్రతి అవసరమును ప్రభ మీ క్రీస్తు మహిమ ధైశ్వర్యంలో తీర్చమని ఆయన మంచి శాలరీతో మంచి ప్యాకేజ్ తో మంచి ఉద్యోగం రావాలా ఒక దినం అన్న గొప్పగా సాక్ష్యం చెప్పాలా అది మేము వినాలా సంతోషించాలా నీ నామాన్ని మహిమపరచాలా అలాంటి గొప్ప సాక్ష్యము మీరు కలగజేయమని ప్రార్థిస్తూ విశ్వసిస్తూ అడుగుతున్నాం తండ్రి అలాగే ప్రభా అన్న కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించమని వాళ్ళ చుట్టూ మీకు కంచిపోయేయమని మీ కాపుదలు మేము అగ్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రభా కల్పన సిస్టర్ కూడా మీరు ఆ వెంటిలే నుండి ముట్టి తాకి స్వస్థపరచమని ఆమెకి మీ సమాధానం ఏసు క్రీస్తు నామంలో అనుగ్రహించండి స్వస్థత కూడా ఏసు క్రీస్తు నామంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మరణ పరిస్థితి నుంచి మేము విరూపించి ఆమెను కూడా సంపూర్ణంగా మీ వైపు ఆకర్షించుకొని ఆమె కూడా ఒక స్వార్థికురాలుగా ఒక సేవకురాలుగా మీ కొరకు లేవనెత్తమని ఆమె పట్ల మీ కనికరము కరుణ కటాక్షము చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెకున్న ప్రతి శోధన శ్రమ నుంచి విడిపించి తప్పించి మీ నామాన్ని మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అలాగే సుందర్ బ్రదర్ని కూడా మీరు ముట్టి తాకి స్వస్థపరచమని ఆ యొక్క ప్రభా ఆల్కహాల్ స్పిరిట్ల నుంచి విడిపించమని నైనా మీ సమాధానం ఆయనకి ఏసుక్రీస్తు నామంలో కలుగును గాక అలాగే షుగర్ ని కూడా మీరు నార్మల్ చేసి సంపూర్ణంగా నాయన మీ వైపు ఆయన ఆకర్షించుకొని ప్రభా ఆయన కూడా ప్రభా నైనా మీ కొరకు జీవించలాగున సహాయపడమని ప్రభా ఈ ఆరాధన అంతట్లో మీరు మాకు కోడిగా ఉండి మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు ఆరాధనలో పాల్పొందిన ప్రతి బ్రదర్ ని సిస్టర్ ని మీరు దీవించి ఆశీర్వదించి వాళ్ళ కుటుంబంలో నీ పరలోకపు శాంతి సమాధానం నెమ్మది ఏసుక్రీస్తు నామంలో అనుగ్రహ ప్రభ వాళ్ళ ప్రతి అవసరము మీ క్రీస్తు మహిమ ఐశ్వర్యంలో తీర్చి ప్రతి ఒక్కరిని మీకు వరకు సాక్షులుగా మీరు లేవనెత్తమని ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం అనుగ్రహించి రాత్రికాల సమయం ముందు మంచి నిద్రను అనుగ్రహించి తండ్రి మీరే సహాయపడమని రేపటి దినం అంతా ప్రభ నైనా మీ కృప మీ సహాయం మాకు అందరికీ అనుగ్రహించమని యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి వర్ష దర్వాగ సర్వశక్తి మంత్రుడ సర్వాధికారి నీకే బంధనాలు ప్రభా దేవాయచు ప్రభావ మరియు విన్న వాక్యాన్ని ప్రభావ మన జీవితంలో నెరవేర్చండి ప్రభా దేవాయచు ప్రతి కష్టాన్ని నష్టని ప్రభా మేము చేయించాలా ముందుకు వెళ్ళాలా ప్రభా మరి మీరే మాకు సహాయపడమని ప్రార్థిస్తుందండి ఏవాయచు ప్రభ మరి పావులు కూడా ప్రభా తన సేవ జీవితంలో ప్రభా ఎన్నో ఆటంకాలు వచ్చినాయి ప్రభా వాటన్నిటిని ఛేదించుకొని తను ఇంకా ముందుకు వెళ్ళారు ప్రభా కేవలం ప్రభా నీ యొక్క కృప ద్వారానే తను ముందుకు వెళ్ళారు ప్రభా కాబట్టి ప్రభా నీ యొక్క కృప మా పట్ల కుమరించమని ప్రార్థించడం తండీ దేవని యొక్క కృప చిత మమ్మల్ని నడిపించండి నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దాయించం తండ్రి దేవని ఇక్కడ నీకే ఉన్న తండీ దేవాయ ప్రభా ప్రతిదీ నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా మాకు నడిపింపదై చేయమని ప్రార్థిస్తాం తండ్రి అదే రీతిగా ప్రభా మరి జీవేశ స్థాయిలో కూడా ప్రభా యొక్క వాక్యంలో ప్రభా ఇంకా మేము వెలిగింపబడాలి ప్రభా ప్రతి వాక్యం మా ఇద్దరి పలకల రాయబడి ఉండాలి తండ్రి దేవ మరి ప్రతి వాక్యని మేము జ్ఞాపకం చేసుకోవాలి మెడిటేషన్ చేసేలాగా సాయపడమని ప్రార్థిస్తాం తండ్రి దేవ నీకే స్తోత్రం నీకే వదనాలు తండీ అదే రీతిగా ప్రభా మరి కల్పన సిస్టర్ విషయంలో ప్రార్థించడం ప్రభా మరి యొక్క సిస్టర్ ప్రభా వెంటిలేషన్లు దాంట్లో ప్రభా దేవా ప్రభా తన ఆవేళలో ప్రతి ఒక్క చీకటిని ప్రభ ఏచుకృష్ణ నామంలో గద్దించి కొట్టి వేసి ప్రభా ఏచుకృష్ణ నామంలో ప్రభా యొక్క వెలుగుచ్చిత నింపండి ప్రతి ఒక్క ఆ వేళల ప్రతి ఒక్క నరలు ప్రతి ఒక్క ఎముకలలో ప్రభా నీ జీవం ని ఆ బిడ ఏసుకృష్ణ హామంలో ప్రభా సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం ఏసుకృష్ణ హామంలో కలిగి ఉండగా కామెంట్ దేవాయచు ప్రభా ఆ బిడని ప్రభా మీరు లేవనైతే ప్రభా సాక్ష్యంగా నిలబెట్టుకోమని ప్రార్థించడం తండీ ప్రభ శ్రావణ విషయంలో ప్రార్థించడం తండండి మళ్ళీ వాళ్ళ డాక్టర్ విషయంలో ప్రభా మర బిడ్డ ప్రభా త్రి దేశ నుంచి ప్రభా మరిసర్ గా ప్రభా ఆ బిడ జ్వరంతో బాధపడుతున్న ప్రభా ఆ యొక్క జ్వరణి ప్రభా సర్ది పెయిన్స్ నుంచి కూడా దాయిచ్చమని ప్రార్థం తండ్రి ప్రతి ఆవేళలో ప్రభ యొక్క జీవం ని కుమరించి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం దాయిచ్చండి ప్రభా నీకే స్థౌతం నీకే వదనాలు చండి అదే రీతిగా ప్రభా మరి రేణుకా సిస్టర్ కోసం కూడా ప్రార్థన చేస్తాం ప్రభా రేణుకా సిస్టర్ కూడా మీ తాకాన్ని ముట్టని స్వస్థపరచండి అబిడన్ ప్రభా ఇంకా మీరు బలపరచండి స్థిరపరచం ప్రభా నీ యొక్క వాక్యం ప్రభా అనేకలకు ప్రకటన చేసేలాగా ప్రభా మరి అభిడన్ ప్రభ లేవనైతే ముందుకు నడిపించడం అని ప్రార్థిస్తాం నీ యొక్క సాయం నడిపించండి ప్రభా నీకే స్థౌతం నీకే వదాలు దేవాయప్రభా అట్లనే ప్రభావిందర అంకుల విషయంలో ప్రార్థడం ప్రభా వారి అంకులకి నా యొక్క డయాబెటిక్స్ నుంచి ప్రభా ఏచుకృష్ణ నామం లెక్కించి కొట్టివేసి ప్రభా అవన్నీ కూడా ప్రభా ఏచుకృష్ణ నామంలో నార్మల్ అయిపోనుగా కామైనా ఈచుకృష్ణ నామంలో ఆజ్ఞాం తండి దేవాయచు ప్రభావ ప్రతి ఒక్క ఆవలలో ప్రతి ఒక్క ఏం యొక్క జీవం ని కుమరించి ప్రభావ ఆరోగ్యం దైక్ష్యమని ప్రార్థించడం తండి దేవా నీక స్తోతం నీకే ఉన్నాండి దేవ ఏచు ప్రభావ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభావ బిడ్డకి ప్రభా మంచి జాబ్ ని దాయచేయమని ప్రార్థించడం తండ్రి యొక్క సహాయం చేత ప్రభా మంచి జాబ్ అనుగ్రహించమని ప్రార్థించడం ప్రభా ఏసా మీద ఆత్మకర్యం జరిగించే ప్రభా వీరి విషయంలో ప్రభావ అంతర్ జీవితంలో ప్రభావ మరి గొప్ప సాక్షిని నిలబెట్టి ప్రభా నామానికి మేమతి తెచ్చుకోమని మరి ప్రతి ఒక్క బిడ్డ కూడా రాకడికి సిద్ధపరచుకోమని ఏచు కృష్ణ నామంలో ప్రార్థించడం తండ్రి స్తోత్రాల ప్రభావ నైనా స్మరణి పావంలోకి వీళ్ళ స్తోత్రాలు దేవాసే మా ప్రభావ రాత్రికాల సమయం దేవాలయ మా ప్రభా ఇచ్చినటువంటి వాక్యం బట్టి నీకు స్తోత్రాలు దేవ ఏమని సేవకులు దేవ చేస్తే మా ప్రభుశీలంతగానో దేవ శ్రమ పడి చేశారు మా ప్రభా ఆ విధమైనటువంటి జీవితం మాలో ఉండాలా మా ఎంత శ్రమ వచ్చినా దేవా తర్వాత నీ ఉంది మా ప్రభావ నీ యొక్క తలంపులతో మేము వెళ్ళాలా మా ప్రభావ తలంపు నీదై ఉండాలా మా మా తలంపులు ఏం పనికిరావు దేవ దేవాయస్సు మా ప్రభా మనుషులు నమ్ముకుంటే యహోవాన్ని ఆశ్రయించడం వేలని చెప్పారు మా ప్రభా మాయా దేవాయస్ మా మీద ఎంతగానో నమ్ముకుంటున్నాం మా ప్రభా అటువంటి తీసివేసి మీద ఆధారపడి మేము వెళ్ళటం స్నానం చేయండి మా ప్రభా నీక మేడైన దేవుణ్లు మా పిన నీకే మాయమ్మా ఘనత ప్రభావం చల్లడానికి సాయం చేయండి మహాప్రభా దేవాయస్మో ఈ ప్రేర అద్దట్లో దేవ ఎవరైతే ఇద్దరు ముగ్గురు ప్రాణిస్తారు అక్కడ నేను ఉంటారని చెప్పారు మా ప్రభా మధ్యలో ఉండి దేవాయశ్వ మీరు నడిపించిన విధానాన్ని బట్టి నీకు వదన స్తోత్రాలు దేవా ప్రతి ఒక్క దేవ కల్పన సృష్టిని దేవ ఆశీర్వించాడు మా ప్రభా దేవా వెంటిలేటర్ పైన మహాప్రభ ప్రతి ఒక్క విధమైన దుష్టక్రయలు వచ్చి తప్పించబడాలా మా ప్రభావ నీకే మా ఏమ ప్రభావం చెల్లాలా నిన్ను నమ్ముకునేటట్టు సాయం చేయండి మా ప్రభావ నిన్ను సేవించే బిడవ ఉంటు సాయం చేయండి ప్రతి ఒక్క చేత బాధింపబడింది మా ప్రభావ ఏసిన గద్దిస్తున్నా మా ప్రభాకాల వరకు దేవా స్వస్థత సాయం చేయండి మాట సా చేయండి మా ప్రభావ అలాగే సుందర బ్రదర్ గురించి ప్రాణిస్తున్నా మా ప్రతి ఒక్క షుగర్ నుంచి నార్మల్ కావాలా మాప్రు ప్రతి ఒక్క తాగు నుంచి బిడుదల పొందాలా మా ప్రభు ఏ క్రీస్ గద్దీస్తున్నా మా ప్రభావం ప్రతి ఒక్క తలబు మా ప్రభావ మీరు శ్వాసపరచండి మా ప్రభావ దేవాయశ్ మరి బిడ్డ మా ప్రభావ నీ అందరూ జీవించాలనే సాయం మా ప్రభావ నీ నీ తండ్రి తిరిగే బిడ్డ ఉంట సాయం చేయండి మా ప్రభావ ఈ రోజు చూడకుండా ఎంతో మంది మరణించారు దేవాకాన్ని ప్రతి ఒక్కరిని సజీవ్ మా ప్రభావ మీకు వాదనాలు దేవాలయాడు మా ప్రభావ శ్రావణ సిస్టర్ గురించి పాటిస్తున్నాం మా ప్రభావ ప్రతి ఒక్క కోల్డ్ నుంచి ప్రతి ఒక్క దాని శిబిదాలు దాచి మా ఫీవర్ నుంచి తీర్చిపోయాడు మా ప్రభావ మీరే సాయం చేయండి మా ప్రభావ దేవాయస్మాప్రభ అక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు దేవాయస్మ ప్రభావ ఇంతగానో దేవ హృదయ తీర్చేయండి మా ప్రభావ ప్రతి ఒక్కరికి ఉంది మా ప్రభావ మా ప్రభావా హృదయవాద్యం తీర్చాడు మా ప్రభావ ముఖ్యంగా గురించి ప్రాణించడం మా ప్రభావ దేవాసీ మా ప్రభావ ప్రతి ఒక్క హార్ట్ ప్రాబ్లం నుంచి స్వస్థత పరిచిందాన్ని బట్టి నీకు స్తోత్రాలు దేవా మరొకసారి ఇంకొక లైఫ్ ఇచ్చిదేవాస ప్రభావ మీరైతే ఉండని దాన్ని బట్టి స్తోత్రాలు దేవా ప్రతి దేవా నార్మల్ ఐటక్ సాయం చేయడం దేవా ఆకలి కావాలి మా ప్రభావ ప్రతి ఒక్కటి తీసి వేడు మా ప్రభా యేసుకృష్ణ గద్దిస్తు మా ప్రభావ తలనైతు నుంచి వరకు స్వస్థత పొందిన గా కదేవాసు దేవా మా ప్రభావ స్వస్థపడాలి మా ప్రభావ మీరే సాయం చేయండి సేవ విషయమై ప్రాణిస్తున్న మా ఇంకా సేవ చేయడానికి సాయం చేయడు మా ప్రభావ ప్రతి ఒక్క బలం ను దేవ జ్ఞానం ప్రతి ఒక్కటి ఇవ్వడి వాప్రభావ మీరే నా జాబ్ విషయం ప్రాణిస్తున్నాడు మా దేవా నేను వెళ్ళిన మీరే సాయం చేయండి దా ఇంటర్వ్యూలో దేవాస్మ ప్రతి ఒక్కటి వెళ్ళిన మా మీ చిత్త ప్రకారం జరగడానికి సాయం మీరే తోడు అన్నాడు మా ఏ కంపెనీ ఉంది మా మీరు చెప్పడానికి సాయం చేయండి మీరే తోడు అన్నాడు మా ప్రభా దేవాస్మ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు దేవాదేవా తీర్చండి మా ప్రభావ పేరు పైన దీవి ఆశ్రయించాడు మా ప్రభా దేవా ఇది మొదలుకొని నిరంతరం నేను సేవిచ్చి బిడ్డగా ఉండటం సాయం చేయడేవా తండ్రి భగవానికి వంద నాలుగు రోజా బ్రమోగుల గొప్ప దేవానికి వంద నాలుగు మైమగల తండ్రికే వంద నాలుగు రోజేసు నాకు మొదపెట్టుమో నేను నీకు ఉత్తరం తండ్రి ప్రభాన్ని దగ్గర ఇంతసేపు మొరపెట్టినాం తండ్రి నువ్వు ఉత్తరాన్ని దాయి చేయండి నా తండ్రి నువ్వు అద్భుతకరుడవు తండ్రి నువ్వు ఆశ్చర్యకరుడవు తండ్రి ఏసు ప్రభానికి బంధనాలు రజా యోహోవ రఫవు తండ్రి నా ప్రభానికే బంధనాలు రజా ఏసు ప్రభా ను యోహోవ నిస్సివి తండ్రి ఏసు ప్రభానికే బంధనాలు రజా విశేషంగా ప్రభా ఇంతసేపు వాక్యం ధర మేమ కష్టాల్లో ఎలా నిలబడాలనో నీ వాక్యం చేత మాతో మాట్లాడవు తండ్రి నీకు మీద ఎలా వేస్తూ త్రమలు తండ్రి దాని ప్రకారంగా మేము నడుచుకుని సహాయం చేయండి ఏ సుకృపానికి వందనాలోచ ప్రతి బిడకుని ఫస్ట్ ఆత్మ చేతాన్ని తండ్రి అన్య భాషల చేతాన్ని ఇంపండి తండ్రి నా కృపాన్ని వరలు ఫలాల చేత అభిష్ఠీకించండి తండ్రి నీ సుకృపానికి వందనాలోచ విశేషంగా రావణి సిస్టర్ విష్ణుమై ప్రదర్శనం తండ్రి సిస్టర్ని ముట్టండి తాకండి ప్రభా తండ్రి నీ కాలు ధర స్వస్థతో ముందుకుంటున్నావు ప్రభా నువ్వు స్వస్థ జరాన్ని తీసివేయండి ప్రభా ప్రతి బలహీనతని తీసివేయండి వాడుతున్న మందులని రక్త చేయండి ప్రభా నువ్వు సంపూర్ణంగా ఏం చేయండి ప్రభా నా తండ్రి నువ్వు చేయండి తండ్రి గేస్తు ప్రభా నీకే బంధనాల్లో పరిష్ నీకే స్తూత్రం తండ్రి పరస్పర బ్రదర్ విషమే ప్రాదేశం తండ్రి బ్రదర్ ని ముట్టండి తాకండి తండ్రి నీకే బంధనాల్లోచ మంచి ఉద్యోగం ఉదాహించింది ప్రభా ఉద్యోగం ఎక్కడుందో నువ్వు నడిపించండి మరి ఇంటర్వ్యూకి వెళ్తేపుడు ప్రభా వాళ్ళు ఏం అడుగుతారో ఆ జ్ఞానం చేత నింపండి తండ్రి నా ప్రభానికే బంధనాలు రోజా అడుగుతే ఇచ్చే గొప్ప దేవుడో తండ్రి ప్రభాన్ని దగ్గర అడుగుతున్నాం తండ్రి ఏసు ప్రభాన్ని దాయిచ్చింది ప్రభా ఏసు ప్రభానికి ఏ బంధనాలు రోజా కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యల నుంచి విడుదల దాయి చేయండి నా రోజా మరి బ్రదర్ వాళ్ళ మమ్మీ డాడీని కూడా ముట్టండి తాకండి ప్రభ నా రోజా వాళ్ళకు కూడా మంచి నా తండ్రి నీకే బంధనాలు ఇదిగో ముద్మి వచ్చే వరకు నేను నేనే అంటున్నావు తండ్రి మరి వాళ్ళకు వచ్చింది తండ్రి ఎత్తుకొని ఆదరించి ఊదార్చి స్థిరపరిచి బలపరిచి నీ శాంతి సమాధానము దాయి భానికి వందనాల రోజా పరిష్ణానికి సూత్రం తండ్రి మరి కల్పన విష్ణు ప్రహాదం తండ్రి ఏసు ప్రభా కూడా వెంటిలేటర్స్ ఉందంట ప్రభా ఏస్తున్నామున వెంటిలేటర్స్ ఉంది బయటికి రావాలా ప్రభాధరీ చేయండి ఆ ఇన్ఫెక్షన్ అంతా వేస్తున్నామున పోవాలా ప్రభ సంపూర్ణంగా హీల్ చేయండి ప్రభా హాస్పిటల్ నుంచి త్వరగా వాలా నా తండ్రి నికే వందనాల్ రోజా ఏసు ప్రభా మరి సుందరరావు బ్రదర్ విష్ణు అయి ప్రార్థిస్తున్నాను తండ్రి ఒకసారి నీ జాలి దయ ప్రేమ కానికరమాయన మీద పెట్టండి ప్రభ తండ్రి నీకు విరోధంగా ఏదైనా పాపం చేసింది ఒకసారి నువ్వు క్షమించండి తండ్రి ఏసు ప్రభాను సంపూర్ణంగా హీల్ చేయండి ప్రభా షుగర్ నార్మల్ చేయండి ప్రభా కరుణపత్తి బలహీనతను తీసివేయండి ప్రభా నీ శక్తి బలము దయచేయండి ప్రభా ఎసు ప్రభావాలకున్న ఇరుకులు ఇబ్బందులను కూడా తీసివేయండి ప్రభా నీ కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది కూడా దయచేయండి ప్రభా ఏసు ప్రభా నీకే వంద పరిష్థుడానికి ఇస్తూ త్రమితాండ్రి ప్రభా నన్ను కూడా ఒకసారి ముట్టండి తాకండి ప్రభా వేస్తు ప్రభా సంపూర్ణంగా నన్ను హీల్ చేయండి ప్రభా ఏ తైతన్ శక్తులు ఆభరించడానికి తినే ఆహారంలో జీర్ణ శక్తి దాయి చేయండి ప్రభా ఏసు ప్రభా స్థర్తి నుంచి నా కూడా స్థర్తి నుంచి పెడతాయి దాయి చేయండి ప్రభా ఏసు ప్రభా నీకే బంధనాల తగలదు రాత్రి వెన్నెల దెబ్బనైంది తగలదని వాక్యం చెప్తుంది తండ్రి మరి చలి దెబ్బ నా ప్రభా అన్న తండ్రి చల్ల గాలిలో ఏ ఆకడానికి వేయలేదు ప్రభా నీ కాపు దళ భద్రత ప్రతి బిడకు దాయి చేయండి ప్రభా ఏసుకే నా తండ్రిలో జాయిన్ అయిన హీల్ చేయండి వృద్ధి తీర్చండి నీ శాంతి సమాధానం కుటుంబంలో దాయి ప్రతి ఇరుకులు ఇబ్బందులను తీసివేసి నా ప్రభానికే బంధనాలు రోజా ఏసు ప్రభా అద్భుత రీతిగా బిడుదల దయచేసి ప్రతి బంధకాల నుంచి ఉడిపించి నా ప్రభా ప్రతి బిడను దీవించి ఆశీర్వదించి నేను ఆమెకి మహిమ తెచ్చుకోమని వేస్తున్నాడు అంత్రి ఆ మేన్ ప్రైజ్ లాడ్ సిస్టర్ రవి బ్రదర్ ప్రైజ్ లాడ్ బ్రదర్ ప్రైజ్ లాడ్ దిలీప్ ఒకసారి ప్రాధాంశాలు చెప్తావా ప్రాధాన్ గురించి శ్రావణించి విడుదల పొందాలా కల్పనా శిష్ట వెంటిలేటర్ మీద ఉంది దేవుడు స్వస్థ పరచాల సుందర బ్రదరు అనారోగ్యంతో డయాబెటీస్ తో బాధపడుతున్నాడు ఆయనని కూడా స్వస్థ ఇవి ప్రార్థన ఓకే ప్రార్థన చేస్తాం పరిశుద్ధులకు దేవ మా ప్రియ పరలోకపు తండ్రి నీకు ఎంతో వందాలిసయ్య నిన్న నీడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ నీకెంతో వందాలు ప్రభావ ఈ దినవంత మీ సాయం చేత మమ్మల్ని మీకు నూతనమైన కృపను మాకు అనుగ్రహించినైనా గొప్ప దేవ మీ సాయం చేత నడిపించినారు ప్రతి దశలోనైనా మీకు అస్తం మాకు తోడించినారు మీకు ఆత్మచేతంలో నడిపించినందుకే నీకు ఎంతో వందాలుసేయా నీకే సమస్త ఘనత మహిమ ప్రభాలు అర్పించకుండామైనా సురక్షితంగా మా గృహాలకు మీరు చేయించినారు ఇక సాయంకాల సమయంలో అయినా మీ ప్రియులందరితో కలిసినైనా నేను స్థుతించలాగిన ఘనపరిచేలాగనా మీకు స్వరమే వినలాగనిచ్చిన ధన్యతను బట్టి నీకు ఎంతో వందాలేసాయా నీకే స్థుతులు స్తోతాలు అర్పించకుండా గొప్ప దేవ శ్రావణ గురించి మేము ప్రార్థనమైనా మీ కృపలో పెట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ నా దేవన ప్రభా కలువరిశిలోనైనా మీరు పొందిన గాయాలను స్వస్థత ఉంది ప్రభా అక్కడ చొరమా శ్రావంలో ఉండి పనిచేసిన చొరమా యేసు క్రీస్తు రాబ నేను గద్దిస్తున్నాను అప్పటి నీ విచిపి ప్రతి దుష్ట శక్తులను గద్దిస్తున్నాను ప్రతి అవయవనికి సమృద్ధికరమైన జీవాన్ని ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు పరిశుద్ధ నామను ప్రభావ ఇక్కడి చీకట ప్రభు అక్కడ మీ వెలుగును మీ జీవంతో స్వస్థపచ్చినైనా మీ కొడుకు సాక్షి పెట్టుకోండి ప్రతి పాపను క్షమించండి ప్రోభ కనికరి చూపించినైనా నైనా మనకు అవకాశం పెట్టి కనికరించి సంపూర్ణంగా మీకు సమర్పించుకొని జీవించాలని సహాయపడండి మాకు నా దేవ నా ప్రాభ మీరు లేవనెత్తమని ఆ రీతిగా ప్రాభ కల్పన శిస్త మేము ప్రాధిష్టమైనా మీ కురపలో జ్ఞాపకం చేసుకోండి కలవరిశిలైనా మీరు పొందిన గాయాలలో స్వస్థత ఉంది ఎంత రోగానైనా ప్రాభ బాప శక్తి ఉంది నైనా ఎస్ఐ ఆ బిడ్డ గురించి మేము ప్రార్థిష్టం మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నైనా మీ కనికిరం మీ దయ మీ ప్రేమ జాలి ప్రభావ బిడ్డపై కుమ్మరించి మనం ప్రార్థిష్టమైనా ఆ వెంటిలేటర్స్ లో ఉంది పరమ డాక్టర్ మీరు ప్రభా మీ జీవాన్ని ప్రభావ బిడ్డకు ప్రకటిస్తున్నామైనా ఏ సుక్రీస్తున్నాము ప్రభా ఏ అవయవాలు ప్రభా ఏ దుష్ట శక్తులు పనిచేస్తున్న వాటిని ఏ సుక్రీస్తున్నాము ప్రతి అవయవాల్ని ప్రతి శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో ఆజ్ఞాపిస్తున్నా ఏ సుక్రీస్తున్నాము ప్రభా నా దేవం మీరే స్వస్థ పచ్చి లేవలేదండి నా ప్రభావ మీ కృపలో జ్ఞాపం చేసుకుని అయినా మీకు కనికరించి పిచ్చి మేము ప్రార్థం అభిషేకించి మీ కురు సాక్షలు పెట్టుకోండి ప్రభా నా దేవ నా తల్లి నీకు ఎంతో వందాలు ప్రభావ స్వస్థపచ్చి గొప్ప దేవుడు ప్రభావ జీవితంలో చేసిన కార్యం బట్టి స్వస్థతను బట్టి నీకు ఎంతో వందాలు ఆ రీతిగా ప్రభావం మేము ప్రార్థిష్టమైనా అక్కడ డయాబెటిస్ దురాత్మ ఏస్తున్నాము నేను గర్దిస్తున్నా శరీరాన్ని విడిచిపెట్టి బయట ఆజ్ఞాపిస్తున్నా దేవ ఆ తాగులు ఆల్కహాల్ స్పీడ్ అదృష్టాత్మా నీకు ఆజ్ఞాపిస్తున్నా ఏసు క్రీస్తున్న పిలిచి పెట్టి బడికినా ఏసు క్రీస్త గర్దిస్తున్నాను ప్రభావ విడగ సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం ఆయన స్వస్థపచ్చండి ప్రతి పాపము క్షమించండి ప్రభావ అనే పక్షంగా నేను ఒప్పుకుంటున్నాను ప్రభా పాపలను క్షమించండి కనికరించండి రూపదీపించమంతా అదిష్టమైన నా దేవు నా ప్రభానికి ఎంతో వందాలు సై ఇంత ఘోర పాపని మీరు ప్రభావ పాపిని ప్రేమిస్తారు కానీ పాపాన్ని ప్రేమించారు ప్రభావ కాబట్టి పాపమైన దురాత్మ ప్రభా అతను పీడిస్తుంది ప్రాభ అదృష్టాత్మించిన బిడ్డకు విడవలసిందైనా క్షమించి ప్రభావ మీ కొరకు జీవించలాగిన మరొక అవకాశం అనుగురించి మనం ప్రార్థిష్టం లేదా తండ్రి ప్రభా స్వరాజ్ వారి గురించి మీకు ప్రార్థిష్టం మీ కృపలో జ్ఞాపనం చేసుకోండి మంచి జాబ్ అను మీ కృపలో భద్రపరుచుకోండి నూతనంగా అభిషేకించండి ప్రభావ నా దేవాలి మీకు ఎంతో వందాలు ప్రభావ ఎందుకు ఆలస్యంగా ప్రభానతాన్ని మీరు సంపూర్ణమైన జాబ్ ఇస్తారు మేము నమ్ముతున్నాం ప్రభావ ఎందుకంటే ప్రభా టైం మీది ఇష్టం ప్రభావ ముందుకు వెనకైపోతుంది ప్రభా కానీ సమస్త మీరు అనుగరిస్తారు కాబట్టి ప్రభా మా పిల్లలకు మేము ఏమి ఇవాలో మాకు తెలియదు ప్రభావ కానీ త్వరలో తండ్రి మీరు ప్రభు ఎలాంటి కావాలో శ్రేష్టమైన మీరు మాకు ఇస్తారు ప్రాభ మీకు తెలుసు కాబట్టినైనా ఆ బ్రదర్కి మంచి జాబ్ మీరు అనుగరిస్తాన్ని నమ్ముతున్నాం ప్రభా మీరు ఆ యొక్క మీరు తండ్రి త్వరలో అనుగరిస్తాను సంపూర్ణంగా నమ్ముతున్నాం ప్రభా మీకే సమస్త ఘనత మన మధ్య ఇష్టమైన థ్యాంక్ యూ లాడ్ ప్రభా విశ్వాసాన్ని మీ కొరకు శాసన పెట్టుకోండి ఆ రీతిగా ప్రభావ రెండు సార్ ప్రాధిష్టమైన మీకు మరోసారి జ్ఞాపకం చేసుకోండి అయినా కలువరినైనా మీరు పొందిన గాయాలలో స్వస్థత ఉంది ప్రభా గొప్ప దైవానికి ఎంతో వందలు వాక్యంలో జీవం ప్రభా నైనా మీ వాక్యంతో బిడలు నింపడం ప్రాదిష్టమైన శరీరంలో ఉన్న ప్రతి అవయానికి ప్రభా సమాధానం ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు పరిశుధనామను ప్రతి చీకరు శక్తిని గర్థించండి ప్రభావ ప్రతి అవయానికి సమృద్ధికరమైన జీవాన్ని ప్రకటిస్తున్నాం ప్రభావ ప్రతి బలహీనతను ప్రతి వీక్నెస్ ని గర్దిస్తున్నాను స్వస్థపరిచని ప్రభ ప్రతి అవయానికి సంపూర్ణ హీలింగ్ తెచ్చేయమని ప్రారంభిస్తున్న నూతనంగా అభిషేకించి మీ కొరకు శాసన పెట్టుకోండి మనోజారి ముట్టని తాకని ప్రభావ మంచి ఆరోగ్యం తెచ్చండి పీవి షుగర్ నార్మల్ తీసుకురండి స్వస్థ నా తండ్రి పరలోక దర్శనాలు అనుగ్రించండి పరలోకాలాలు దూతలతో సంభాషించాలా అలాంటి ప్రభావ అనుభవంలో నడిపించండి ఓ ప్రభావ నా తండ్రి పరశుధాత్మతో నూతన ప్రతి చోట మీ కొరకు శాసన పెట్టుకొని గొప్పదేమీ సేవలు నడిపించండి చేస్తారు మీరు బలపరిచి మంచి ఆరోగ్యం చేసిన అందాలి ప్రాభ నైనా కుటుంబంలో ప్రతి అవసరాలకు తీర్చండి మీరు అక్కడ తొలగింది ప్రభా సిద్ధపడాలా అన్నికులు సిద్ధపరచాలా ప్రాభ నాగటిపై వాడు వెనక తిరిగి మీ వాక్యం చెప్తుంది కనుక ప్రోభ ఎవరి నాగలు వాళ్ళు పట్టుకుని ప్రభావ ఎలాడి దున్న బీడి భూములు దున్నుకుంటూ మీ ముందుకు సాగిపోవాలా మీ చెంత నడిపించాలా ప్రతి సేవా ఫలం మీరు అనుగరించినారు ప్రభా ఎవరి ఫలం వాళ్ళు దున్నుకుంటూ పోవాలా విత్తనాలు వేయాల ప్రాభ పంట కొయ్యాలా సమకూర్చాలా ప్రభావ మీరు తిరిగి వచ్చినప్పుడు ప్రభావ మీకు అర్పించాలా ప్రభావ అలాంటి సేవలకు మమ్మల్ని అందరూ నడిపించాను ప్రభావ ప్రతి చోట మీకు అరకు పరిశుద్ధ నామం ప్రార్థన మన ప్రభుత్వ కృప్రీకు మనకు ఎంతో మంది ప్రే చేస్తుండు మాకు జీవన క్రిప్ సోడు మెన్ బ్రదర్ బ్రదర్ ప్రైజ్ లాడ్స్ దీప నైజ్